అప్పర్ మొదలైన భక్తులంతా వ్రాసిన పద్యాలన్నీ చాలా భాగం పదికాలే అంటే ఒక్క విషయం పది పద్యాలలో పాడు ముగించడం అన్నమాట నిన్న అప్పల్ పరమ పదించిన దినమని సుందరేశయ్యర్ శివానందం ఆ పథకాలన్నిటిలో ఒకటి రెండు పద్యాల చొప్పున పాడుతుంటే భగవాన్ ఉత్సాహంతో ఒక్కొక్కదానికి అర్థం చెబుతూ వేదారణ్యంలో చేసిన స్తోత్ర పదికంలో కడపటి పద్యం పాడేసరికి ఇదిగో దీనికో కథ ఉంది అని సెలవిచ్చి ఆ కథ ఈ విధంగా చెప్పారు వేదారణ్యం తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం పన్నెండేళ్ల వయసులో ఉన్న సంబంధులు అప్పరు కలిసి యాత్రకు వెళుతూ వేదారణ్యానికి చేరారు అక్కడి దేవాలయ సింహద్వారం మూయబడి తాళం పెట్టి ఉన్నది పూర్వం ఆ దేవాలయంలోని లింగానికి ఒకప్పుడు అనాథులైన వేదాలు ఆకృతి ధరించి వచ్చి అభిషేక పూజాదులు జరిపి తిరిగి వెళ్లేటప్పుడు సింహద్వారం మూసి ముద్రలు వేసి వెళ్లినవట అది మొదలు ఆ ద్వారం తెరవడానికి ఎవ్వరూ సాహసించక పక్క గోడకొక చిన్న ద్వారం కల్పించి రాకపోగలు సాగిస్తూ ఉన్నారు అప్పరు సంబంధులు వచ్చి విచారిస్తే కావలి వారు ఈ విషయం విన్నవించి పక్కతోవల పోవచ్చు అన్నారు వీరికి అట్లా పోవడానికి మనస్కరించక మనము ఈశ్వరుడిని స్థుతి చేత మెప్పించి ద్వారమేళ అని యోచించి నిశ్చయించుకున్నారు సంబంధులు అప్పర్ను చూచి అప్పా మీరు స్థుతించండి అన్నారు వారు అప్పుడు పాడిన పదికం ఇది అప్పర్ పాటంటే ఈశ్వరుడుకు మహాప్రీతి అందువల్ల వారు పాడుతుంటే వింటూ తలుపులు తెరవడం మరిచాడట ఈశ్వరుడు తొమ్మిది పద్యాలు పాడినా ద్వారం తెరవకుంటే వారికి పట్టరా అని కష్టంతోచి ఓ ప్రభూ కరుణలేదా కరుణ రాలేదా అన్న భావం పదోపద్యం పాడి అప్పటికీ తెరవకుంటే రావణుడు కరముచే కైలాసమెత్తితే నీ వ్రేలితో అట్లే అణగద్రొక్కి వెయ్యేండ్లు కష్టపెట్టావు అట్టి నీకు కరుణ ఎట్లా వస్తుంది అని భావమిచ్చే అరక్కనై వరలాండర్ తిట్టనే అనే ఈ కడపటిదైన పదకొండవ పద్యం పాడేసరికి అరనే మర్చిపోతినే అని గభిల్లున తలుపులు తెరిచాడట ఈశ్వరుడు వారిద్దరూ ఆలయ ప్రవేశం చేసి స్వామిని సేవించి బయటికి వచ్చిన వెనుక అప్పుల సంబంధులను ఉద్దేశించి ఈ ద్వారం మూసుకోవడానికి మీరు పాడండి అన్నారు సరే అని సంబంధులు ఒక్క పద్యం పాడగానే గభిల్లుల తవులుపులు మూతపడ్డవి ఈశ్వరుడు ఇక్కడ అప్పరును పరీక్షించి సంబంధులను వెంటనే అనుగ్రహించాడు మరొక చోట సంబంధులను పరీక్షించి అప్పరును చప్పున అనుగ్రహించారు అదొక కథ ఉన్నది అన్నారు ఆ కథేమి అన్నాను ఏమా వేదారణ్యంలో ఈశ్వరుడు ఆ విధంగా పరీక్షించింది మొదలు నా భక్తి కొరవడింది కాబోలు అని అప్పురు చింతిస్తూ మనోవాక్కాయ కర్మలతో ఈశ్వర్ ని సేవిస్తూ వచ్చారు ఒక సమయంలో తిరిగి అప్పరు సంబంధాలు కలిసి క్షేత్రాటన పరులై వారి వీరి బృందంతో తిరువీ మలై అనే ఊరికి వెళ్లారు అప్పుడు ఆ ప్రదేశంలో క్షామం వచ్చింది ఆ ప్రజల కష్టం చూడలేక వీరిద్దరూ శిష్య బృందంతో చెరి యొక్క మఠంలో నివసించి అన్నదానం చేద్దామని సంకల్పించుకున్నారు చేతిలో డబ్బేది అందుకుగాను ప్రతిదినం ఉదయమే అక్కడి దేవాలయానికి వెళ్లి ఈశ్వర్ని స్థుతించేవారు వారు భక్తికి ఆ పరమేశ్వరుడు ఆనందించి నిత్యం ఇద్దరికీ చెరియొక పడి ఇచ్చి పంపేవాడు బంగారు కాసు గడపలో పెట్టేవాడట అందులో అప్పర్ కాసు చప్పున మారకమై వెచ్చాల త్వరగా ఇంటికి వచ్చేది అందువల్ల మధ్యాహ్నానికి ముందే వారి అతిథుల భోజనం అయిపోయేది సంబంధుల నాణ్యం తక్కువని నిత్యం వర్తకుల వట్టం అడగటం సేవకులు ఇంటికి వచ్చి సమాచారం నివేదించి వారి అనుమతి పొంది తిరిగి అంగడికి వెళ్లి అడిగిన వట్టమిచ్చి వెచ్చాలు సేవలు రావడం వల్ల వీరి అతిథులకు రెండు గంటలకు గానే భోజనం అయ్యేది కాదు క్రమేణా ఈ విషయం సంబంధులకు తెలిసింది సేవకుల్ని విచారిస్తే చెల్లని కాసు వల్ల జాగవుతోంది అని తేలింది వారు అతి దుఃఖితులై స్వామి నాకేన చెల్లెని నానమిచ్చావు అనే భావం గల వాచితీరవే కాసు నల్గునీర్ అన్న పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు అప్పుడు దయామయుడైన ఈశ్వరుడు అప్పా అప్పర్ మనోవాకాయములు నన్ను సేవిస్తున్నాడు అంటే అప్పర్ దేవాలయ సమ్మార్జనాది శారీరక సేవలు కూడా చేసేవారట నువ్వు మనోవాకుల చేతనే గదా నుపించేది ఆ తారతమ్యం చూపించే నిమిత్తం ఈ విధంగా చేసేనే గాని వేరేమీ లేదు ఇప్పటి నుండి నీకును మంచిదే ఇస్తాలే చింతకు అని నాటి నుండి అట్లాగే అనుగ్రహించాడు ఇదే విధంగా వారి చరిత్రల్లో ఎన్నో చిత్రకథలున్నవి అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట ఎనభై తొమ్మిది అప్పర్ ఐదు ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న వేదారణ్యం పడికాసు కథలను గురించి నీకు రాసి మధ్యాహ్నం రెండున్నరకు వెడితే భగవాన్ సన్నిధిలో అప్పర్ను గురించిన ప్రసంగమే నడుస్తున్నది ఆ ప్రసంగ వశంగా ఒక భక్తుడు భగవాన్ని ఉద్దేశించి అప్పర్ను సంబంధులు అప్ప అని పిలవడం వల్లనే ఆ పేరు వచ్చిందని నిజమేనా అన్నాడు ఆ నిజమే వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మరో వాక్సు కలవారవడం వల్ల వాగీశ్వరుడు అన్న పేరు వెనుక వచ్చింది సంబంధులు అప్ప అని పిలవడం వల్లనే అప్పర్ అన్న పేరుకు కారణం అన్నారు భగవాన్ వారి జన్మస్థానమేదో అన్నారు ఇంకొకరు భగవాన్ మందహాసంతో వారు తిరుమునైపాటి నాడులో తిరువామూర్ అనే గ్రామంలో వెళ్లాల జాతిలో శైవమతాచార తత్పరులైన వారు యుక్త వయస్సులోని సకల విద్యల ఎందున్ను ప్రవీణులైనారు తిలకవతికి పన్నెండేళ్లు రాగానే రాజవత్త ఉన్న సేనాపతికిచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిశ్చయించారు ఆ సేనాపతికి అప్పుడే ఒక యుద్ధం వచ్చింది తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు ఇంతలో ఇక్కడ కాలవశాత్తు పొగడనార్ గతించారు మాదినియార్ సహగమనం చేసింది అక్కా తమ్ముడు ఇద్దరే ఉంటూ ఆ సేనాపతి రాకకు ఎదురు చూచారు ఆ సేనాపతి యుద్ధంలో గతించాడన్న వార్త వీరి చెవికి సోకింది తల్లిదండ్రులు నన్ను అతనికి ఇస్తామని అన్నారు కనుక నా ఈ శరీరం వారిదే నేనున్ను సహగమనం చేస్తాను అని తిలకవతి బయలుదేరింది మరుల్ నీకి ఆ రతి చూచి దుఃఖాక్రాంతుడై సహోదరి పాదాల మీద వరాలి పక్క తల్లిదండ్రులు గతించిన వెనుక నిన్నే వారినిగా భావించి సేవిందామని నేను జీవంతో ఉన్నా నన్ను విడిచి నీవున్ను పోదలిచినట్లయితే నేనున్ను నీకన్నా ఉండే పోతాను అని భూ ఓరున తిలకవతి సోదరుడు జీవించి ఉండాలన్న ఆశతో ఆ ప్రయత్నం విరమించి వేరు ఎవ్వరిని చేపట్టక శివాలయ కైంకర్యం చేస్తూ జీవకారుణ్య పరురాలై తపోయతితో గృహమందే నిలిచింది మరుల్ శరీర సంపదలు అనిత్యమని తెలిసి గృహస్థాశ్రమ స్వీకారం చేయక ధన కనక వస్తు చేయమంతా దాన ధర్మాలకు వినియోగించి సన్యాసి అయి ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ పాటలీపురం కడలూర్ ప్రవేశించారు అప్పుడక్కడ ఆ రాజ్యతంత్రానికి ప్రధానమైనది శ్రమణ మఠం ప్రారబ్ధవశాత్తు వీరక్కడికి వెళ్లి ఆ మతంలో చేరి ధర్మసేనుడు అనే బిరుద నామంతో ఆ మఠానికి ఆచార్యుడుగానూ ఆ రాజుకు పురోహితుడుగానూ ఆస్థాన పండితుడుగానూ నిలిచిపోయారు స్వగృహమందున్న తిలకవతి ఈ సమాచారం విని దుఃఖించి తనకు తన తల్లిదండ్రులకు తన వంశ పరంపరలోని వారందరికీ నిత్య ఆరాధ్య దైవమై కటిల నదికి ఉత్తరపు గట్టున ఉన్న వీరస్థానేశ్వర్ని స్వామీ స్వామి నేలిన దైవమన్నది సత్యమైతే ఆ పాశండమత కూపంలో పడ్డ నా సోదర్ని రక్షింపతగును అని అనేక విధములా అనేకసార్లు ప్రార్థించింది పరమేశ్వరుడు ఒకనాడు ఆమె స్వప్నంలో తోచి ఓ తపస్విని నీవిక మనక్షోభను విడిచిపెట్టుము నీ సోదరుడు పూర్వజన్మలో సన్యాసి అయి నన్ను పొందకోరి తపస్సు చేశాడు ఆ తపస్సులో కొంచెం భంగం ఏర్పడింది ఆ దోషం వల్ల ఇప్పుడు ఆ ప్రవేశించాడు ఇక నేనతనికి సూలనొప్పి కల్పించి రక్షిస్తాను చింత విడిచి శాంతించు తల్లి అని చెప్పి అదృశ్యుడైనాడు అక్కడ ధర్మసేనుని కడుపులో సూల ఆ శ్రవణ మతస్థులలో మంత్ర తంత్రాదులందు ఆరితేరిన వారు ఎవరి అది కుదరక అంతా వారిని వదిలిపెట్టారు ధర్మసేనునకు అది దుస్సాహమైనది ఆ స్థితిలో అక్క తలపు వచ్చింది ఆమవస్తే వస్తే సహాయపడుతుందని తోచి ఒక మనుషుని ఆమె వద్దకు పంపాడు ఆమె ఈ సమాచారం విని నేను నా స్వధర్మం విడిచి ఆ శ్రవణ మఠానికి రాను అని చెప్పమన్నది ధర్మసేనుడు ఆ వార్త విన్న అయ్యో నా స్వధర్మమైన శైవ విడిచి వెంగలినైనా అని చింతి ఆ మఠస్థులకు ఎవ్వరికీ తెలియకుండా సేవకులు ఇద్దరిని సహాయం తీసుకుని బయలుదేరి తిలకవతి కుటీరానికి రాత్రికి రాత్రి వచ్చారు అక్క అని పిలిచి తలుపు తట్టగానే ఆమె గుర్తించి తలుపు తీసింది వారు తక్షణమే ఆమె పాదాల మీద వ్రాలి అక్క ఇంక నువ్వేనన్ను తరింపచేయాలి అని భోరున దుఃఖించాడు తిలకవతి పరమేశ్వరిని ఆ అపార కరుణా విశేషానికి పొంగి సోదరిని ఆదరపూర్వకంగా లేవదీసి విభూతి ఇచ్చి పంచాక్షరీ మంత్రం ఉపదేశించింది ఆ విభూతిని ఒళ్లంతా పూసుకుని పంచాక్షించారు స్వామి సన్నిధిలో నమస్కరించి నిలువగాని మరుల్నీకియారు కి కవిత్వధార ఏర్పడింది వెంటనే స్వామిని స్థుతించాలన్న తలుపు కలిగి కుట్రాయినవార్ అనే పాదంతో ప్రారంభించి పదికం పాడ ఆరంభించారు వారి శూల నొప్పి తక్షణమే అణిగిపోయింది అందుకే ఆ పథకంలో ఇది పాడిన వారికి గర్భవ్యాధులన్నీ పోగలవు అన్న భావం వస్తుంది ఆ వెనుక వారు అక్కడి నుండి సన్యాస బయలుదేరి ఒక్కొక్క క్షేత్రంలోనూ పథకాలు పాడుతూ సంచారం చేయడంలో క్రమంగా చిదంబరానికి వచ్చారు అక్కడ నటరాజమూర్తిని సేవించి పథకం పాడి సమీపంలో ఉన్న శ్రీయాళి అనే క్షేత్రంలో అవతారమూర్తి అయిన సంబంధులు బాల్యంలోనే దేవి యొక్క జ్ఞానపయస్సును త్రాగి మహాపురుషుడై విరాజుల్లుతున్నట్లు విన్నారు వెంటనే వారిని దర్శిస్తామన్న కుతూహలం కలిగి శ్రీ నటరాజమూర్తి యొక్క అనుమతిని పొంది శిష్య పరివృతులై వెళ్లారు వీరి రాక సంబంధులకు తెలిసి తామున్ను శిష్య సమూహంతో కదలివచ్చి వీరిని ఎదుర్కొన్నారు ఉభయలు కలిసిన వెంటనే మరునికియ సంబంధుల పాదాల మీద వ్రాలారు వారు వెంటనే వీరి చేయి పట్టుకుని లేవనెత్తి వందన పూర్వకంగా అప్పా అన్నారట వీరును వెంటనే అడియే దాసన్ అన్నారట నాటి నుండి వీరికి అప్పర్ అనే పేరు ప్రసిద్ధమైంది వెనుక వారిద్దరూ చేతులు కలుపుకుని బ్రహ్మపురీశ్వరాలయంలో ప్రవేశించారు సంబంధులప్పుడు అప్పర్ చూచి అప్పా నీ స్వామిని స్థుతించు అన్నారట వెంటనే వారు పద్యపథకం పాడారు ఆ వెనుక వారిద్దరూ కలిసి అనేక క్షేత్రాలలో సంచరించి పద్యపథకాలు పాడుతూ వచ్చారు వేదారణ్యం పడికాసులను గురించి విన్నారు కదా ఇంకా అటువంటి కథలు ఎన్నో ఉన్నవి అప్పటితో సఖ్యం ఏర్పడ్డ వెనుకనే సంబంధులు పాటలీపురానికి వాదం వల్ల ఓడించి తమ సిద్ధాంతం స్థాపించారు సాధారణంగా వారిద్దరూ కలిసే ఉండేవారన్నమాట అని సెలవిచ్చారు నిన్న మంగళవారం కదా వేకువజామని బయలుదేరి గిరి వెళ్లి త్వరగా కుటీరానికి వచ్చాను ఆపని పని ఈ పని చూచుకుని భగవాన్ సన్నిధికి వెళ్లేసరికి ఏడున్నర అయింది నమస్కరించి లేవగాని ఏం ప్రదక్షిణాలకు వెళ్లి అప్పుడే వచ్చారా అన్నారు భగవాన్ ఏడు గంటలకే వచ్చాను కుటీరం వద్ద కొంచెం ఆలస్యమైంది అన్నా అట్లాగా ఎన్నింటికి బయలుదేరానేం అన్నారు భగవాన్ మూడున్నరకు అన్నాను అమ్మా కూడా ఎవరు అన్నారు భగవాన్ ఎవరూ లేరు ఏకాంతంగానే పోదామని పోతున్నాను ఏమీ భయం తోచటం లేదు అన్నాను సరిసరి భయమేని మేము ప్రదక్షిణం వెళ్ళేటప్పుడు చాలా భాగం రాత్రుళ్లే వెళ్లేవాళ్ళం అని సెలవిచ్చారు భగవాన్ ఒక భక్తుడు అందుకుని పూర్వం ఒక రాత్రి భగవాన్ భక్తులతో సహా ప్రదక్షిణానికి వెడితే ఆ భక్తులలో ఒకరు దక్షిణామూర్తి స్తోత్రానికి భగవాన్ అర్థం సెలవీయాలి అని ప్రార్థిస్తే భగవాన్ ఎన్నో ఉపమానాలతో ఒక్క శ్లోకానికే తెల్లారే వరకు అర్థం చెప్పారట కదూ అన్నాడు అవును దానికేమి చెప్పదలుచుకుంటే ఎంతో ఉంది కొండ మీద ఉండగా పళనిస్వామి అడిగితే ఆ స్తోత్రానికి పద్యాలు తాత్పర్యము వ్రాశాను కదా అప్పుడే వ్యాఖ్యానం కూడా రాద్దామని అనుకున్నా అంతలోనే అది ముద్రణకిచ్చాము ఉపోద్ఘాతం రాసి పంపవలసిందని తొందర చేస్తూ ఒక భక్తుడు మనుష్యుడిని పంపాడు అంతటితో ఆ పని ఆగిపోయింది అని సెలవిచ్చారు భగవాన్ మాకు అంతే ప్రాప్తమన్నమాట అన్నాడు ఆ భక్తుడు దక్షిణామూర్తి విగ్రహానికి పాదాల కింద ఒక రాక్షసుని తృప్తి పట్టినట్లుగా ఉండడం ఇవాళ ప్రదక్షిణంగా వస్తూ అరుణాచలేశ్వరాలయంలో పరీక్షగా చూచి ఇదేమా ఇట్లా ఉన్నది అని అనుకున్నాను ఈ రోడ్డుకు పక్కన ఉన్న దక్షిణామూర్తికి అట్లాగే ఉన్నది అమ్మ కోవిల్లోనూ అట్లాగే ఉన్నది దాని భావం ఏమిటి అన్నా నేను అదా శివుడు దారు కావున తనపై ప్రయోగించిన ముయిలికన్ అనే అపస్మార పిశాచిని అలగద్రుక్కి కూర్చున్నట్లు చెబుతారు దక్షిణామూర్తి అంటే శివుని పంచమూర్తులలో ఒకటే కదా ఆ పరంగా చెప్పవలసి ఉంటే అహంకారాన్ననీ ఏదో ఒకటి అన్నారు భగవాన్ అహంకారానికి రూపమేమున్నది ఇట్లా చెబుతారెందుకో అన్నాను దక్షిణామూర్తి అంటే మాత్రం రూపమా ఏమి స్తోత్రంలో అమూర్తినే గదా వర్ణించింది విశ్వం దర్పణ దృశ్యమాన నగిరి బీజస్యాంతరి నానా చిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం ఇవన్నీ ఏమిటి అమూర్తినే గదా సూచించేది ఆ అమూర్తికి మూర్తిని కల్పించినట్లే ఇదిను అని సెలవిచ్చారు భగవాన్ వేరొకరందుకుని వాల్మీకి వల్మీకంలో నుండి లేవడం వల్ల పుట్టనుంచి ఆ పేరు వచ్చిందని వ్యాసునకు వేదములను విభజించడం వల్ల ఆ వ్యాసనామం ఏర్పడ్డదని అంటారు పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నారు వశిష్ఠుడు అంటే అన్నిటికీ విశిష్టమైన వస్తువును ఎదిగి ఇతరులకు బోధింపగల సమర్థుడు అన్నమాట అని సెలవిచ్చారు భగవాన్ అరుణాచల పంచరత్నములలో చివరి శ్లోకమందు ఆకృతి అని అర్థం అన్నారు భగవాన్ అంటే నాకు సరిగా బోధపడలేదు ఆ శ్లోకం అంతటికి అర్థం సెలవియాలి అన్నాడు భక్తుడు సరి వినండి త్వయ్యర్పిత మనసా నీకు అర్పింపబడిన మనస్సుతో సర్వం సతతం సదా చూస్తు పశ్చిన్వరూపమైన విజయమును అందుచున్నాడు ఇది శ్లోకానికి సంపూర్ణమైన వాచ్యార్థం మనస్సణగితే సర్వ తనస్వ రూపమే అంతకా తానే పూర్ణమై ఉండడం వల్ల తన్ను తానే భజించుమని భావం అని సెలవిచ్చారు భగవాన్య్యర్పితమనసా పశిన్సం తవాతిత భజతేన్య ప్రీత సజయత్యరుణాచల తయి లేఖ సంఖ్య నూట తొంభై ఒకటి ఉపచారం నాడు అంటే ఒకటి ఆరు నలభై ఎనిమిదవ తేదీ నాడు జరిగిన మాతృభూతేశ్వర మహాపూజ రోజున మధ్యాహ్నం రెండింటికే వెళ్లాను భగవాన్ అప్పుడే గోశాల వైపు నుండి వచ్చి కూర్చుంటున్నారు అట్టే జనం లేరు నమస్కరించి నేను కూర్చున్నాను వెంకటరత్నం వచ్చాడు అతన్ని చూడగానే భగవాన్ నవ్వుతూ నన్ను చూచి ఇదిగో ఇవాళ మధ్యాహ్నం వీడేం చేశాడనుకున్నారు స్వామికి ఉపచారం చేశాడు భలే ఉపచారం అన్నారు ఇప్పుడు అతను రాజగోపాలయ్యరకు బదులుగా లైబ్రరీ పనికి భగవాన్ సన్నిధి సేవకు వారం రోజులు కావచ్చింది ఆ పనిలో ఏదో పొరపాటు చేసి ఉంటాడని ఏ ఏం చేశాడు అన్నాను భగవాన్ చిరునవ్వుతో ఏం చేసాడా వాణ్ణే అడగండి అన్నారు నేను అతని వైపు చూస్తే నవ్వుతూ తలవంచి ఊరుకున్నాడు ఆ వెనుక భగవాన్ తామే ఈ విధంగా సెలవిచ్చారు ఇవాళ మధ్యాహ్నం భోజనం కాగానే గోశాలకు వెళ్లే నిమిత్తం లేచి ఆఫీస్ వద్ద జనం గుమ్ముపుగా ఉన్నారు వీళ్లు వారందర్నీ లేవగొడుతున్నారు ఇదేమిటి ఉపద్రమని అటుపోక ఆస్పత్రి వైపుగా పోదామని అటు నడిచాను ఆ పందిరంతా ఎంగిలాకులతో నిండి ఉంది ఎట్లాగో మధ్య మధ్యన అడుగులు పెడుతూ మనపాటికి మనం పోదామని చూస్తే వీడు గబగబా వచ్చి ఆ ఆకులన్నీ ఈడ్చుకుంటూ అవతలకు తోయసాగాడు దానితో ఉన్న కాస్త ఎడం కూడా అంటైంది ఇక కాలు పెట్టేది మంచి చోటు చూచి కాలు పెట్టి పోవాలి గాని ఎంగిలంతా అప్పుడు బాగు అవుతుందా చూడండి అబ్బాయి సూక్ష్మబుద్ధి నాకు నవ్వు వచ్చి మరి భగవాన్ అట్లాగే వెళ్ళారా అన్నాను పోక ఏం చేసేది అంతటితో పోయిందా ఇటు పక్కనంతా వీడు లాగుతూ ఉంటే కొండమెట్ల వైపు ఉన్నవన్ని సుబ్రహ్మణ్యం ఈడ్చాడు వాడు వీడికంటే బుద్ధిశాలి వద్దంటే ఒక మాత్రానమాంతారా భగవాన్ వచ్చే త్రోవలో ఎంగిలాకులున్నవే ఊడ్చి పారేద్దామన్న తొందరే గాని ఈదిస్తే అంతా ఎంగిలే అవుతుందన్న యోచనేది వీరంతా చేసే ఉపచారాలు ఈ విధంగా ఉంటవి ఆ ఎంగిలంతా తొక్కుకుంటూ వెళ్లి వచ్చి కాలు కడుక్కుని కర్ర కడుక్కుని లోపలికి రావలసి వచ్చింది అంటదే తెలియకుంటే బాధలేదు తెలిసి గేస్తారు వీళ్ళు అన్నారు భగవాన్ నిజమే పాశ్చాత్యులకైతే అంటని తెలియదు కాని వీళ్లకు తెలియదా ఏమి ఆ వేళకు తోచకగాని అన్నాను ఆ అదే అంటాను ఒకసారి ఒక ఐరోపియన్ వచ్చాడిక్కడికి అందరితో పాటు తాను అన్నం చెయ్యి జేబు రూమాలకు నేను లేచేదాకా అట్లే కూర్చున్నాడు అప్పుడు ఎవరి విస్తళ్లు వాళ్లు ఎత్తి చేత్తో పట్టుకుని పోయేవాళ్లు కదా అందువల్ల ఆ చోటు అంటై ఉన్నది నాది కాగానే అతడున్ను లేచి ఎంగిళ్ళు తొక్కుకుంటూ పోతుంటే ఇక్కడి వారంతా అయ్యో ఎంగిలి తొక్కకుండా కొండి అంటారు వీరి మాట వారికేం తెలుసు ఇంగ్లీష్ లో నేను కూడా చెప్పాను అయితేనేమి వారికి అదే అంటన్నది తెలిస్తే గదా నా మాట అర్థమయ్యేందుకు తొక్కుతూనే వెళ్లాడు వెనుక వారికి అది అంటనే తెలియనే తెలియదు అందువల్ల వారికి ఏమీ దోషం లేదులండి అని అక్కడి వారికి చెప్పి సమాధానపరిచాను నిజంగా వారి దేశంలో వారికి అది ఆచారంగా లేదు అందువల్ల అంటని వారికి తెలియదు తెలియకుంటే సరే తెలిసి చేస్తేనే పట్టుకుంటుంది వీళ్ళకి ఇప్పుడు తెలియకనా చేశారు భగవాన్ మీద భక్తి ఉపచారం అని నవ్వారు భగవాన్ భగవాన్ కు ఉపచారం చేసేందుకు ఎవరికి శక్యం అపచారం చేయకున్నా ఉంటే అంతే చాలును అన్నాను అది సరి దానికేమి అసలు సంగతి చెప్తాను భగవాన్ వస్తున్నారు తోవలో లేవండి లేవండి అని సుఖంగా మాట్లాడుకుంటూ నుంచున్న వారిని కూర్చున్న వారిని లేవగొడతారు పక్కకు తప్పుకుని పోతే పోయే దానికి వాళ్ళకెందుకు ఉపద్రవం కలిగించడం అదేనా భగవాను ఉపచారం మన పనేదో మనం చూసుకుని పోవాలి గాని ఇదంతా క్లీన్గా ఉంచాలంటే కుదురుతుందా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలోనూ ఇంతే భగవాను అది కావాలి ఇది కావాలి అని చెప్పి అందరికీ తొందర కలిగిస్తారు భగవాన్కు ఏం కావాలి అందరికీ తొందర కలిగించడమేనా భగవానికి కావాల్సింది పేరు మనది పైగా అంతా భగవానుకు కైంకర్యం చేస్తున్నాం ఉపచారం చేస్తున్నామని అంటారు ఒకటే కైంకర్యం ఒకటే ఉపచారం ఏమి చేయకుండా ఊరికే ఉంటే అదే గొప్ప ఉపచారం అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట తొంభై రెండు కారుణ్యమూర్తి పదహైదు ఆరు పంతొమ్మిది ఈ వేసంగి వచ్చినప్పటి నుండి భగవాన్ సదా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు ఎండగా ఉండే సమయంలో సేవకులు ఉత్తరంగా ఉన్న పందిరికింద కింద కోటన్ల మధ్యకు శ్రీవారి సోఫా జరిపి చుట్టూ వట్టివేళ్ల తడిగలు కట్టి నీళ్లు చల్లుతున్నారు ఈ మధ్యాహ్నం నేనెందుకో రెండు గంటలకే వెళ్లాను భగవాన్ సోఫా ఇంకా అక్కడే ఉన్నది తెల్లని జాలరుగుడ్డ వంటిది ఒకటి తల మీద ఒంటి మీద కప్పుకొని కూర్చున్నారు భగవాన్ కృష్ణస్వామి తప్ప మరెవ్వరూ లేరు అతడు మరతో ఉన్న పన్నీరు బుడ్డిని చేత్తో పుచ్చుకుని భగవాన్ వెనక వైపున దానిలో పన్నీరు కలిపిన నీళ్లున్నాయి కాబోలు మర తిప్పాడు చిమ్మన నుంచి భగవాన్ మీద తుంపరుల వర్షం కురుస్తోంది ఆహ ఆహ అంటూ భగవాన్ ఆ నీళ్లతో ఒళ్లంతా తుడుచుకుంటున్నారు నేను వెళ్ళగానే ఇటు చూచి ఇదిగో అభిషేకం చేస్తున్నారు చూశావా అని తడిసిన ఆ జాలరు గుడ్డ ముఖమంతా తప్పుకొని ఇదిగో ఈ తడిబట్ట కప్పారు చుట్టు తడికలు కట్టి నీళ్లు చల్లుతున్నారు నీలగిరివలే ఉన్నది చూడు అని సెలవిచ్చారు భగవాన్ సోఫాకు కొంచెం దగ్గరగా వెళ్లి చూచాను చల్లగా ఉన్నది ఎండలో నుంచి వచ్చాను గనక చల్లదనం బాగా తెలుస్తోంది అంటూ వెనక్కు వచ్చి యధాస్థానంలో కూర్చున్నాను భగవాన్ నా మాటకు అవునవును అని చెప్పి గత సమాచారం ఏదో స్ఫురణకు వచ్చింది కాబోలు రవంతా యోచించి ఇదిగో నేను విజయపాక్ష గుహలో ఉండగా ఎండకాలంలో నీటి వసతి లేక చూత గుహకు మారేవాళ్లం అక్కడికి ముట్ట వేళ పెద్ద పెద్ద గడ్డి మోపులు తన మీద పెట్టుకుని కడజాతి స్త్రీలు కొందరు అలిసిపోయి నీళ్ల నిమిత్తం వచ్చేవారు పాపం పొద్దుట గండి తాగి కొండకితే అప్పటికి ఆ కాస్త గడ్డి దొరికేది వచ్చి రావడమే అమాంతం మోపులు క్రింద పడేసి వంగి స్వామి స్వామి ముందు ఈ వెన్ను మీద వచ్చేబుడు నీళ్లు కొట్టు స్వామి అనేవాళ్లు నేనక్కడ తిన్న మీద నుంచుని ఒక్కొక్కరి వీపు మీద ఒక్కొక్క చెంబు చూపున నీళ్లు పోస్తే అమ్మయ్యా ఎంత హాయిగా ఉంది స్వామి అంటూ తెప్పరిల్లుకుని దోసులు పట్టి కడుపు నీళ్లు త్రాగి ముఖం తుడుచుకుని చెట్టు నీడల కొంతసేపు ఉండి సీత తేరి వెళ్లేవాళ్లు ఆ సుఖం వారికే తెలియాలి ఎండపడి వచ్చినప్పుడే నీళ్ల చల్లదనం తెలుస్తుంది అని సెలవిచ్చారు భగవానైనా నీళ్లు పోసింది అన్నాను ఆ నేనే ఆ వేళకు వారు వస్తారని నీళ్లు పెట్టుకుని ఉండేవాణ్ణి ఏం చేసేది అనేసరికి భగవాన్ కంఠం గద్గతిక వహించింది కారుణ్య స్వరంతో వారు ఆ పాలితీర్థం తాకరాదు మరెక్కడా నీరు లేదు మలమలమార్చే ఎండ గిడ్డి మోపులు అమ్ముకుంటే గాని గంజి లేదు పిల్లల తల్లులు త్వరగా ఇల్లు చేరాలి ఏం చేస్తారు పాపం ఆ గుహ వద్దకు ఆ స్వామి నీళ్లు పోస్తాడన్న ఆశతో వచ్చేవాళ్ళు మాకప్పుడు వంట ఎప్పుడైనా అన్నం పెడితే చాలా ఎసరు గంజి వార్చేవాళ్ళం ఆ వార్చిన గంజి ఒక కుండలో పోసి ధారాళంగా నీళ్లు కలిపి ఉప్పు వేసి ఉంచేవాణ్ణి సొంతి ఉంటే వేసేవాణ్ణి లేకుంటే లేదు వారొచ్చేసరికి ఈ గంజి నీళ్లు చల్లగా అయ్యేవి ఒక్కొక్క లోటా చొప్పున దోసిట్లో పోస్తే అమృతతుల్యంగా తాగిపోయేవారు ఆ గంజి రుచి ఆ నీళ్ల సుఖం వారికే తెలుసును అంటూ మరి మాట రాక మౌనం వహించారు భగవాన్ నేను ఆ కారుణ్యమూర్తిని చూస్తూ కొంచెంసేపు అట్లాగే ఉండిపోయి వెనుక ఈ విషయం చరిత్రలో లేదే అన్నాను లేదు ఏమో ఎందుకని నేనే చెప్పలేదు అని సెలవిచ్చారు భగవాన్ ఇటువంటి గాథలు ఎన్ని అజ్ఞాతంగా ఉన్నవో అన్నాను అంటూ ఊరుకున్నారు భగవాన్ గోలక్ష్మి ముక్తి ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై గోవులకు రాణిగా ఉన్న లక్ష్మి వైభవం ఆమె భగవానులకు ఉన్న వాత్సల్యం గోపూజ అనే లేఖలో వ్రాసాను ఆ రాణికి మొన్న పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాడు భగవాన్ అమ్మ అలగమ్మకు వలనే విదేహముక్తిని అనుగ్రహించారు అప్పటికి ఒక వారం నుండి లక్ష్మి బలహీనంగా ఉంటున్నదని ఎక్కువ రోజులు జీవించినట్లు లేదని వింటూ చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ తేదీ ఉదయం ఎనిమిదింటికి ఆశ్రమానికి వెళితే ఈ రోజు గడవదు అని తెలిసింది భగవాన్నైనా చూడకుండా గోశాల వైపు వెళ్లాను దూడల నిమిత్తం కట్టిన గది శుభ్రం చేసి వరి గట్టి పక్క వేసి పడుకోబెట్టారు లక్ష్మిని శుక్రవారం కనుక యథాప్రకారం ముఖానికి పసుపు కుంకుమ రాచి కొమ్ములకు మెడకు పూలమాలలు చుట్టారు వెంకటరత్నం విసనకర్రతో పక్కన కూర్చుని విసురుతూ ఉన్నాడు గంభీరమైన దృష్టితో కాంతిని విరచిమ్ముతున్న లక్ష్మి చూస్తే కైలాసంలో ఉన్న పరమశివునకు చెయ్యాలని ప్రయాణం కట్టుకున్న కామధేనువా అన్నట్లు తోచింది భగవాన్ సన్నిధికి వెళ్లి నమస్కరించి లేచేసరికి అలౌకికమైన దృష్టితో చూచారు భగవాన్ అదే ఆజ్ఞగా గ్రహించి లక్ష్మి దగ్గర ఉంటాను అన్నాను తల ఊపారు భగవాన్ వెంటనే వెళ్లాను విశనకర్ణ నాకిచ్చి వెళ్లాడు వెంకటరత్నం ఆ స్థలంలో కూర్చుని రమణ ద్వాదసాక్షరి అష్టోత్తరం మొదలైనవి పారాయణ చేస్తే శ్రద్ధగా విన్నది లక్ష్మి తొమ్మిది ముప్పావుకు గోశాల వైపుకు వచ్చిన భగవాన్ తిరిగి వెడుతూ ఆమెను చూడవచ్చి తల వైపున ఉన్న గడ్డిలో చతికిల పడి రెండు చేతులా లక్ష్మిముఖం ఎత్తి ఏమమ్మా ఏ అని బుజ్జగిస్తూ ముఖం కంఠం నిమిరి తల మీద ఎడమ చెయ్యి పెట్టి వాసనలు అణుగునట్లు మునివేళ్లతో అదుముతూ గొంతు నుండి గుండె వరకు దక్షిణ హస్తంతో చల్లగా సవరించారు దాదాపు ఒక పావు గంట వరకు అట్లాగే సవరిస్తూ ఏమమ్మా ఏ నన్నే ఉండవంటావా ఉండొచ్చు కాని ఏం చేసేది నా నిమిత్తం అంతా ఇక్కడికి వస్తారు వచ్చినా మంచిదే అమ్మకు వలనే అంతా చుట్టు ఉండవచ్చు పోని ఎందుకులే వెళతాను ఏం వెళ్ళనా అని సంబోధించారు లక్ష్మి ప్రశాంత వదనంతో బంధరహిత దృష్టితో బాధాశన్యమైన శరీరంతో సమాధిస్తవలే ఊరుకున్నది భగవాన్ కరుణాపూరిత హృదయంతో కదలలేక కూర్చున్నారు ఆ దృశ్యం చూసేసరికి నా హృదయం పొంగి అప్రయత్నంగా ఆహా అమ్మ అలగమ్మదే భాగ్యం లక్ష్మిదే భాగ్యం అన్నాను భగవాన్ పారచూచి మందహాసం చేశారు డాక్టర్ పదిన్నరకు గానీ రాడట ఇప్పుడేమి తొందర లేదన్నాడు అంటూ వచ్చాడు సుబ్రహ్మణ్యం సరే డాక్టర్ ఇప్పుడు రాడట ఇంజక్షన్ మందులు తెచ్చారా అంటూ భగవాన్ లక్ష్మి వైపు తిరిగి తల మెడ చేతులతో రాస్తూ ఏమమ్మా ఏమంటావు పోనా అని బుజ్జగింపుగా అడిగారు భగవాన్ దగ్గరుంటే ఆమెకు సుఖంగా ఉంటుంది అన్నది సుబ్బ లక్ష్మమ్మ ఉంటుంది ఏం చేసేది అంటూ లక్ష్మి కళ్లల్లో కళ్ళుంచి ఏమమ్మా వెళ్ళనా చెప్పవు అని అడిగారు భగవాన్ ఆమె ప్రజ్ఞాపూర్ణమైన దృష్టితో శ్రీవారి వైపు చూచింది ఏం సమాధానం వచ్చిందో భగవాన్ కాళ్లు సర్దుకుంటున్నారు అంతా దోవ ఇచ్చారు ఈగలు నోట్లోకి పోకుండా ఎవరైనా చూసుకోవాలి అంటూ లేచారు భగవాన్ చూసుకుంటాం అన్నాను వెళ్లలేక వెళ్లలేక వెళ్లారు భగవాన్ భగవత్కర స్పర్శానుభూతి వల్ల లక్ష్మికి పై శ్వాస తగ్గి వృత్తులన్నీ అంతర్గతం కాసాగినవి ముఖకాంతి అంతకంతకు అతిశయించింది పదిన్నరకు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు మందులు ఇస్తుంటే శరీరం నాది కాదన్నట్లు ఊరుకుంది మరణ బాధ ఏమాత్రం లేదు దృష్టి నిర్మలంగా ఉంది డాక్టర్ నందివలే తిప్పి పడుకోబెట్టి పుళ్లకు మందు వేసి తల క్రింద ఎత్తు మీరు పెట్టండమ్మా అని చెప్పి వెళ్లిపోయారు అప్పటికి పదకొండున్నర కావడం వల్ల అన్నం తిని వెంకటరత్నం వచ్చాడు తల ఎత్తి పట్టుకో గడ్డి తోస్తా అన్నాను పట్టుకున్నాడు జిల్లును తాకింది నాలుక శ్రీరమణ జయరమణ అంటూ అంతా పాడాం అప్పటికి భగవాన్ గోశాల వెనక్కు వచ్చారు లక్ష్మి ప్రాణవాయువనే మధుపం ఆ శరీరమనే గూటిని వదిలి శ్రీరమణ చరణారవింద మకరందమాని పది నిమిషాలలో భగవాన్ వచ్చి అణిగిపోయిందా అంటూ పక్కనే చతికిలబడి చంటి బిడ్డను వలే రెండు చేతులతో ఆ ముఖం ఎత్తి పట్టుకుని ఏమమ్మా లక్ష్మి లక్ష్మి అంటూ రెప్పలతో కన్నీరు ఆపుకొని దీని మూలంగా ఈ సంసారం ఇంతయింది అని సెలవిచ్చారు అంతా ఆమె మంచిని పొగుడుతూ ఉంటే విని డాక్టరేమీ కష్టపెట్టలేదు గదా ఎట్లా అణిగింది అని ప్రశ్నించారు భగవాన్ జరిగిందంతా విశదపరిచాం సరిసరి ఇదిగో చూచారా దక్షిణ పైకి వచ్చింది నిన్నటి వరకు ఆ పక్కన పడుకుని ఉంది పుండు నెపంగా ఇవాళ ఇటు త్రిప్పారు ఇది పైకి రావలసి ఉన్నది చూడండి కాశీలో మరణించిన వారికి వలనే ఇక్కడా దక్షిణ కర్ణంలో శివుడు ఉపదేశిస్తాడని అంటారు అని భగవాన్ సెలవిచ్చి దాని చెవిని అందరికీ చూపారు అంతలో జనం గుంపులు కూడారు భగవాన్ లేచి రామకృష్ణుడు లక్ష్మికి మంచి సమాధి కట్టాలని పది రోజులుగా అంటున్నాడు అంటూ హాలుకు వెళ్లారు లేఖ సంఖ్య నూట గోలక్ష్మి సమాధి ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లక్ష్మిని స్మరిస్తూ అంతా అన్నాలు తిని రవంత విశ్రమించాం మధ్యాహ్నం రెండున్నరకు గోశాల వైపు వెళ్ళితే భగవాన్ వచ్చి ఉన్నారు శ్రీవారితోనే వెళ్లి ఆ మృతదేహాన్ని చూచాం అప్పటికీ ముహంలో మరణ చిహ్నం లేదు హాలుకు వచ్చి కూర్చున్నాం భగవాన్ సాయంత్రం వరకు లక్ష్మి కథలే చెబుతూ సమాధికి సలహాలిస్తూ అమ్మకూ ఇట్లాగే అభిషేకమయ్యే వరకు ముఖంలో కాంతి తగ్గలేదు తలవని తలపుగా సమాధి వేళకు ఎన్నో సామాన్లు వచ్చినవి పొట్లాలు పొట్లాలుగా కర్పూరం వస్తే ఒళ్ళే కనిపించలేదు మేళాలు తాళాలు భజన ఒకటే కోలాహలం మేము ఎక్కడో ఒక పక్కన సమాధి చేసి పోదామని తెల్లవారకుండా తెచ్చి పాలతీర్థం వద్ద ఉన్న రావి చెట్టు కింద పెట్టుకున్నాం సున్నము తెచ్చి సమాధి కట్టేందుకు కొంచెం ఆలస్యమైంది ఇంతలో అంత చేశారు పదవ నాటికి ఈ అడవికి అంగళ్లు కూడా వచ్చినవి ఇప్పుడది చూడండి ఎంత జరుగుతున్నదో అని అమ్మ అళగమ్మ నిర్యాణమే ఉపమానంగా చెబుతూ ఉంటే విని ఇక్కడ మానవుల కన్నా తెజాతికే అధికంగా మోక్షం లభిస్తున్నట్లు అనేక దృష్టాంతాలు గోచరిస్తున్నవి అవి కర్మశేషం అనుభవించడానికే ఇక్కడికి వస్తావని భగవాన్ అనేక సెలవిచ్చారు చూడగా చూడగా మాకన్నా అదే మేలని తోస్తున్నది అన్నారు గోవిందరాజు సుబ్బారావు గారు అన్నిటికీ అట్లా చెప్పే వీలుంటుందా ఇప్పుడు ఈ సన్నాహమంతా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా చేతుల్లో కాసుండి చేస్తున్నామా సమయానికి అందరూ పూనుకున్నారు అన్నీ వస్తున్నవి క్షణంలో పని జరుగుతోంది ఇందుకని వచ్చినట్లు ఆ సదాశివయ్యర్ మొన్నే వచ్చారు వారికి సమాధి సమాచారం బాగా తెలుసును దగ్గరుండి చేయిస్తున్నారు రేపే వెడతారట వారి వారి ప్రాప్తికి మనమేం చేస్తాం మామూలు పశువైతే మాలవాడు ఈడుస్తాడు దీనికి మహాత్ములకు జరిగినట్లు సమాధి జరగబోతున్నది ఈ శ్వేతమయూరం ఉన్నది ఎన్ని నెమళ్లు రావడం లేదు వాటి విధం వేరు దీని విధం వేరు ఇది అందరితో కలిసిమెలిసి తిరుగుతూ సాధువుగా సంచరిస్తుంది ఎక్కడి బరోడా ఎక్కడి అరుణాచలం అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది ఎవరు కావాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్ ఆస్పత్రివద్ద కొండవైపు మెట్ల నానుకుని జింకా కాకి కుక్కల సమాధులున్నవి వాటి పక్కనే గుంట తవ్వి ఇటుకలతో సున్నంతో సమాధి కట్టడానికి ఆరంభించారు సాయంత్రం ఆరింటికి అంతా సిద్ధమైంది జనం గుంపులు గుంపులుగా వచ్చి గోడలెక్కి కూర్చున్నారు సర్వాధికారి లక్ష్మిని చెక్కబండిలో తెప్పించారు భగవాన్ వచ్చి కుర్చీ మీద కూర్చుంటే వారికి ఎదురుగా లక్ష్మి నుంచి భక్తులంతా కడవలతో నీళ్లు తెచ్చి స్నానం చేయించారు ఆ వెనుక పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె పన్నీరు కుమ్మరించి జలాభిషేకం చేసి దశాంగ ధూపం వేసి పట్టు ఖండువా కప్పి ముఖానికి పసుపు కుంకుమ రాచి ఒళ్లంతా పూలమాలలతో నింపారు కలకండా మొదలైనవి నివేదన చేసి కర్పూరహారతి ఇచ్చేసరికి లక్ష్మి ముఖం కళకళలాడుతూ చూచేవారికి ఆశ్చర్యం కలిగింది సుమారు ఏడు గంటలయ్యేసరికి హర హరేవ అనే శబ్దంతో భక్తులంతా లక్ష్మి సమాధిలో దింపేసరికి భగవాన్ శరీరం కంపించింది రెప్పలతో కన్నీరు ఆపుకున్నారు భగవత్ కరస్పర్శనంది పవిత్రమైన పత్రి మొదట సర్వాధికారి లక్ష్మి మీద చల్లారు వెనుక భక్తులంతా పసుపు కుంకుమ కర్పూరం విబూతి గంధం పూలు ఉప్పు మన్ను వరుసగా కుమ్మరించారు క్షణంలో సమాధి పూడింది భగవాన్ యథాస్థానానికి వచ్చిన వెనుక ప్రసాదం పంచి పంచిపెట్టారు అదొక కళ్యాణ కలాపంగా ముగిసింది గోలక్ష్మి గోశాలలో లేదు ఇప్పుడు నాలుగు గోడల నడుమ కట్టబడే ఆ స్థూల శరీర బంధం తెంపుకుని శ్రీ రమణ జ్యోతిర్మయాత్మలో లీనమై ప్రపంచమంతటా తాను విహరిస్తున్నది సుమా లక్ష్మి సమాధి జరిగిన రాత్రి తెల్లవారు జామున భగవాన్ అరవంలో లక్ష్మిని గురించి చర్మశ్లోకంగా ఒక పద్యం వ్రాశారు మా ప్రార్థనను అనుసరించి భగవాళంలోనూ అనువదించారు తెలుగు లక్ష్మి గతి చే నూట తొంభై భగవాన్ ముక్తిని గురించి వ్రాసిన పద్యం విన్న ఒక భక్తుడు ఈ ఉదయం శ్రీవారిని సమీపించి స్వామి తమ సన్నిధిలో పశుపక్ష్యాదులకు మోక్షం లభిస్తున్నట్లు ప్రత్యక్షంగా కనపడుతున్నదే మరి తిరియజ్జాతికి మోక్ష అర్హత లేదని కదా సిద్ధాంతం అన్నాడు అదేమీ ఒక మహాపురుషుడు ముళ్ల చెట్టుకు కూడా మోక్షమిచ్చినట్లు చెప్పి ఉందే అంటూ చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్ ఆ భక్తుడు ఆత్రంతో భగవానే ఆ మహాత్ముడేవరు ఆ కథ ఏమి అని అడిగారు భగవాన్ సావధానులై అదా చిదంబరంలో ఉమాపతి శివాచార్య దీక్షితులు అనే జ్ఞాని కవి పండితుడు కూడా అయి ఉండేవారు వారు అతీత స్థితిలో ఉండడం వల్ల కర్మానుష్ఠాదులు అంతగా పాటించేవారు కారు అందువల్ల ఆ గ్రామస్తులైన పండితులందరూ చదివిన వాడయ్యూ భ్రష్టుగానే ఉన్నాడి ఇదిక్కడి అన్యాయం అని కోపించి శివాచార్యులను కోవెలకు రారాదని గ్రామంలో ఉండరాదని బహిష్కరించారు అందువల్ల వారు ఊరి బయట ఉన్న చిన్న మిట్ట మీద పర్ణశాల నిర్మించుకుని అందులో నివసిస్తూ వచ్చారు పెట్టాన్ సాంబన్ అనే కడజాతి వాడకడు వారికి కావలసిన సామగ్రి తెచ్చి ఇస్తూ అన్ని సహాయపడుతూ ఉండేవాడు ఆ విధంగా కొంతకాలం గడిచింది ఒక దినం ఆ పెత్తాన్ కట్టెల మోపొకటి తలపై పెట్టుకుని ఆ దీక్షితుల కర్ణశాలకు పోతూ ఉంటే మార్గ మధ్యంలో కోవెల యాజమాన్యంలో భాగస్థుడుగా ఉన్న ఒక దీక్షితుల రూపంతో పరమేశ్వరుడు అతని వద్దకు వచ్చి ఒక పద్యం ఉన్న తాళపత్రం ఒకటి ఆ పెత్తాన్ చేతికిచ్చి ఇది ఉమాపతి శివాచార్యులకు ఇమ్ము అని చెప్పి అదృశ్యుడైనాడు పెత్తాన్ ఆ పత్రం తెచ్చి శివాచార్యులకు ఇచ్చాడు వారది విప్పగానే అంటబడ్డది వెంటనే భయభక్తులతో కూడిన సంభ్రమం కలిగి పులకిత శరీరుడై పద్యం పూర్తిగా చదువుకున్నారు దాని తాత్పర్యం ఏమంటే భక్తులకు దాసుడైన చిదంబరనాథుడు కొత్త కాపురమున్న వారికి వ్రాసిన చేతి చీతి ఆశ్చర్యకరంగా ఈ పెత్తాన్ సాంబనికి భేదం ఎంచక దీక్షను ఇచ్చి ముక్తి నొసగుట ధర్మము ఈ తాత్పర్యం గల ఆ పద్యం చదివి ఆనంద పరవశుడై పెత్తాన్ కడజాతి వాడైనను అయినందువల్ల విధి శైవ సన్యాస దీక్షమిచ్చి కడపట నయన దీక్ష అనుగ్రహించిన మాత్రం చేతనే వాడు తక్షణం ఉన్నవాడు ఉన్నట్లే జ్యోతిర్మయమైపోయినాడు శివాచార్యులున్ను వారి పక్వతకు ఆశ్చర్యపడ్డారు ఈ దీక్ష నిమిత్తం శివాచార్యులు చేసిన హోమాదులు వారి ప్రతిపక్షులు చూచి పెత్తాన్ని ఏదో అపరాధం చేస్తే వాని శివాచార్యులు అగ్నిలో పడవేసి చంపారు అని రాజ ఆస్థానంలో ఫిర్యాదు చేశారు ఆ రాజు పరివార సహితంగా శివాచార్యులున్న చోటికి వచ్చి విచారిస్తే వారు నటరాజమూర్తి రాసిన పత్రిక రాజుకు చూపి ఈశ్వరాజ్ వల్ల నేను వానికి దీక్ష ఇవ్వదా వాడు జ్యోతి రూపంతో అదృశ్యుడైనాడు అంతే అని చెప్పారు రాజు ఆశ్చర్యపడి అట్లాగైతే ఇక్కడ ఉంది ఈ నేలములగ ములగ చెట్టు దీనికి దీక్ష ఇచ్చి మోక్షానికి పంపగలరా అన్నాడు ఆహా సందేహమేమి అని చెప్పి వాడు ఆ చెట్టుకున్ను అప్పుడే నయన దీక్ష ఇస్తే ఆ చెట్టున్ను జ్యోతి రూపంతో వెంటనే అదృశ్యమైంది రాజు అతిశయించిన ఆశ్చర్యంతో ఇది ఇంద్రజాలం వలే ఉన్నదే నిజమే అయితే ఈ పత్రం నటరాజస్వామి వ్రాసిందనే అంటున్నారు కదా ఆ నటరాజమూర్తిని అడగవచ్చు పోదాం రండి అని శివాచార్యులను తొందరించాడు నాకు అక్కడకు రారాదు అన్న ఆంక్ష ఉన్నదే అన్నారు వారు ఆ రాజు నా వెంట పోతాను రండి అని చెప్పి వెంట పెట్టుకుని బయలుదేరాడు వీరి రాక విని శివాచార్యులకు తప్పక శిక్ష కాగలదని వారి ప్రతిపక్షులు రాజు వస్తున్నారని గురుకులు వేడుక చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా స్వామి సన్నిధికి చేరారు రాజమర్యాదకై వీరిద్దరూ ఆలయం ప్రవేశం చేయగానే అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం ఎత్తగా స్వామికి రెండు పక్కల పెద్దాను ముళ్ల చెట్టు ప్రత్యక్షంగా అందరికీ గోచరించినవి వెంటనే దీక్షితులందరికీ ఆశ్చర్యము భయము కలిగి శివాచార్యుల పాదముల మీద వ్రాలి మీ మహిమ తెలియక బహిష్కరించినందుకు మన్నించండి అని ప్రార్థించి వారిని గౌరవ పురస్కారంగా సత్కరించి గ్రామంలోకి రప్పించుకున్నారు ఈ కథ చిదంబర మహాత్మ్యంలో ఉంది అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట గోలక్ష్మి పూర్వ కథ ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న మధ్యాహ్నం నాలుగింటికి ఒక తమిళ యువకుడు వచ్చాడు ఇదిగో ఇతడు లక్ష్మిని తెచ్చిచ్చిన వారి మనవుడట అన్నారు ఒక భక్తులు అట్లాగా లక్ష్మి పోయింది తెలుసో తెలియదో అన్నారు భగవాన్ ఇప్పుడే విన్నాను స్వామి లక్ష్మిని చూద్దామని గోశాలకు వెళితే ఈ సంగతి చెప్పారు సమాధి చూచి వచ్చాను అన్నాడతడు మీదే ఊరు అన్నారు ఒకరు మాది కన్నమంగళం అనే గ్రామం ఇక్కడికి నలభై మైళ్లు మా తాత అరుణాచలం పిల్ల భగవాను మంచి పాడి ఆవు ఇయ్యాలని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ లక్ష్మి ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడు తల్లితో సహా తెచ్చారిక్కడికి నేను కూడా వచ్చానప్పుడు నాకప్పుడు చిన్న వయస్సు నాటి నుండి ఈ ఊరు ఏదైనా పని మీద వస్తే చూచిపోతూ ఉండేవాణ్ణి ఇప్పుడు ఈ వార్త విన్నాను అన్నాడు అతడు భగవాన్ అవునవును నిజమే అని చెప్పి వారిని తంపి మా అందరినీ చూచి వారట్లా తెచ్చినప్పుడు ఏమైందనుకున్నారు ఇదంతా మాకెందుకయ్యా అన్నాను ఎన్నాళ్ల నుంచో భగవానుకు ఆవుని ఇయ్యాలని నా సంకల్పం భగవాన్ నేటికి అది లభించింది పడవెక్కించి రైలెక్కించి ఎంతో శ్రమ పడి తెచ్చాను ఉండనీయండి అన్నాడు ఇవ్వడం అయింది కదా ఇక్కడ చూచేదెవరు మాదేనని నీ దగ్గర పెట్టుకో అన్నాను అతడో నా గొంతు కోసినా తీసుకుపోను అన్నాడు రామనాథ బ్రహ్మచారికి పౌరుషం వచ్చి నేను చూసుకుంటా అని గుండె గుద్దుకున్నాడు అయితే నీ తలకే కట్టుకో అన్నాను సరే అన్నాడు శుక్రవారం నాడు రావడం వల్ల దూడకు లక్ష్మి అని పేరు పెట్టాం రామనాథుడు రెండు మూడు నెలలు ఎట్లాగో వాటిని సాకాడు ఈ లక్ష్మి బహు చిలిపి ఎగిరెగిరి చెట్ల పాదులన్నీ తినేది ఎవరన్నా చూచి కోపగించుకుంటే పరుగు పరుగున వచ్చి నా వద్ద నిలిచేది నామెను లాలించి కావాలంటే కంచెసుకోక ఆమెనెందుకు అంటారోయ్ అనే ఆశ్రమవాసులతో జగడం వేసేవాణ్ణి పాపం రామనాథుడిదంతా భరించలేక టౌన్ ఒకరు పశువులు పాడు పెట్టుకుని ఉంటే ఏవో నిబంధనలతో వారి వశం చేశాడు వారి పేరేదో ఉండాలి అని సెలవిచ్చారు పశుపతి అని పేరు కన్నడ జాతి వారట లక్ష్మి తల్లి కొద్ది రోజులకే గతించిందట లక్ష్మిని మాత్రం కోడ దూడలు పుడితే ఆశ్రమానికి ఇచ్చేట్టు పెయ్య దూడలైతే అతడు ఉంచుకునేట్టు నిబంధన చేసుకున్నారట అన్నారు ఒక భక్తులు ఉండొచ్చు అక్కడికి వెళ్లిన వెనుక ఒక సంవత్సరానికి ఒక గ్రహణ పర్వం అతడు గోవత్స సహితంగా స్నానార్థం వచ్చాడిక్కడికి ముందు నన్ను చూచి నమస్కరించి ఆవు దూడతో సహా పాలితీర్థంలో స్నానం చేసి ఇంటికి తోలుకుని వెళ్లాడు అప్పుడు ఈ ఆశ్రమంతా చూచింది లక్ష్మి దోవ బాగా గుర్తించుకొని నిత్యం రాకపోకలు సాగించింది ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేది నా సోఫా పక్కనే పడుకునేది నేనే పళ్ళివ్వాలి కొందరటి పళ్ళుగాని నచ్చి పడికి వచ్చేవి అని సెలవిచ్చారు భగవాన్ వెళ్లేటప్పుడు హాలుకు ప్రదక్షిణం చేసేదక్క కదా అన్నారు ఆ అదొక్కటేనా పూర్వం భోజనశాలలో గంట లేదు ఎలా కనిపెట్టేదో సరిగ్గా ఆహార సమయానికి వచ్చి నా ముందు నిలిచేది వచ్చిందే ఇది వేలకావిచ్చిందా ఏమి అని గడయారం చూస్తే గంట అయ్యేది అరే ఎట్లా తెలుసుకున్నదో అని నవ్వేవాళ్ళం నిత్యం లక్ష్మి రావడమే గుర్తుగా ఉండేది టౌన్ పోవాలంటే కష్టంగా ఉండి పోలేకపోలేకపోయేది పాపం అని సెలవిచ్చారు భగవాన్ నిన్న నేడు విచారిస్తే పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో లక్ష్మి ఆశ్రమానికి నివాసంగా వచ్చిందని అప్పటికి మూడీతలైనవని ఆ మూడు కోడదూడలే కావడం వల్ల నిబంధనానుసారం ఆశ్రమానికే అర్పించారని తెలిసింది మూడవసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవాను విడిచి వెళ్లలేక ఒకనాటి సాయంత్రం వశిష్ఠుని విడవలేక తప్పించిన నందిని దేనువలే కళ్ళ వెంట నీరు కారుస్తూ సోఫాను ఆనుకుని పడుకుంటే భగవాను హృదయం నవనీతంలా కరిగి ఆమె ముఖం నిమురుతూ ఏమమ్మా పోలేను అంటావా ఇక్కడే ఉంటానంటావు ఏం చేసేదమ్మా అని అందర్నీ చూచి ఇదిగో చూచారా లక్ష్మి పోలేను ఏడుస్తున్నది నిండు అంత దూరం పోవాలి రావాలి రాకుండా ఉండలేదు ఏం చేస్తుంది పాపం అని సెలవిచ్చారట కడకు భగవాన్ ఎట్లాగో సమాధాన పరిచి పంపితే వెళ్లి ఆ రాత్రే కన్నదట దైవాద్వా అప్పుడే ఆ పశుపతి ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చి ఈ రాకపోకలు గల లక్ష్మిని సంతానాన్ని భరించలేక మూడు దూడలను తల్లిని తోలుకుని వచ్చి భగవాను అర్పిస్తే చరణ సన్నిధిని శాస్త్రాంగ పడ్డట్లు పడుకుని లేవలేదట లక్ష్మి భగవాన్ ఆమె శిరస్సున దక్షిణ హస్తం పెట్టి ఏమమ్మా లక్ష్మి వచ్చావా ఇక్కడే ఉండిపోతావా ఏమి అని అభయమిచ్చినట్ల అదిమితే సమాధిస్తవలే నిమీలిత నేత్రాలతో నిశ్చలంగా ఉండిపోయిందట భగవాన్ అది చూచి ఇదిగో చూడండి లక్ష్మి ఎట్లాగున్నదో నా పిల్లల్ని నన్ను నీకు నీ ఇష్టం నాభారం తీరింది అన్నట్లు నిశ్చలంగా సమాధిలో కూర్చున్నది అని సెలవిచ్చారట ఈ కథంతా విని చూచాయగా భగవాన్ తో మనవి చేస్తే నిజమే అమ్మ వచ్చిన వెనుక వంట భోజనాలు ఏర్పడినట్లే లక్ష్మి వచ్చిన వెనుక పశువులు పాడి ఏర్పడినవి మూడు నాలుగు కానుపులు నా జయంతికి పునర్వసు నక్షత్రం నాడే కంటూ వచ్చింది ఆ వెనుక ఆ మామూలు తప్పింది మొత్తం తొమ్మిది కానుపులు అనుకుంటాను ఇది నివాసం ఏర్పరచుకున్న వెనక ఎక్కడెక్కడి నుంచో ఆవులు వచ్చి ఆమె సంసారం పెద్దదైంది ముందు అక్కడా ఇక్కడా పాక వేసి కట్టేసేవాళ్లు సేలం సుందరం శ్రేష్టి జడ్జి వచ్చి గోశాల కట్టిస్తామని ముహూర్తం పెట్టించారు ఆ ముహూర్తం ఇంకొక అరగంట ఉన్నదనగా అక్కడంతా సిద్ధం చేస్తుంటే ఈ లక్ష్మి కట్టుత్రాడు తెంచుకుని నన్ను పిలిచేందుకు పరిగెత్తుకొచ్చింది తనకు ఇల్లు కడుతున్నారట నన్ను రమ్మంటోంది పోదాం కదా అనేసరికి తానే దారి తీసింది ముందు అది వెనుక నేను వెళ్లాం గోషాల కట్టిన వెనుక గృహప్రవేశం అప్పుడు అంతే చేసింది ఎట్లాగో అన్నీ గ్రహించేది బహు బుద్ధి అని సెలవిచ్చారు భగవాన్ లేక సంఖ్య నూట తొంభై ఏడు ఈ మధ్యాహ్నం మూడింటికి భగవాన్ సన్నిధిలో లక్ష్మిని గురించిన ప్రసంగమే వచ్చింది అరుణాచలం పిళ్ లక్ష్మిని కన్నమంగళంలో కొనలేదట గుడియా అనే గ్రామంలో కొన్నాడట అన్నారు ఒక భక్తులు భగవాన్ విని కీరపాటి ఊరు కూడా అదే అన్నారు కీరపాటి ఈ ఊరు ఎప్పుడొచ్చిందో అన్నారు ఆ భక్తులు భగవాన్ చిరునవ్వుతో ఏమో నేను అరుణాచలేశ్వరాలయంలో ఉన్నప్పటికీ ఆమె కొండ మీద ఉంటూ అప్పుడప్పుడు నన్ను చూచిపోయేది నేను విరూపాక్ష గుకు వచ్చిన బాగా స్వతంత్రం ఏర్పడ్డది అప్పుడు ఆమె గుహనమస్వాయ మండపంలో ఉండేది అప్పుడు ఆ మండపం ఇంత బందోబస్తుగా లేదు కర్ర తలుపు కర్ర గడియ ఆమెకి కాదు ఒకే కుండ దాంతోనే స్నానానికి నీళ్లు దాచుకుని వెనుక దాంతోనే కూర్ర అన్నం అన్నీ వండేది ఎన్ని చేసినా ఆ ఒక్క కుండే ఉదయా పూర్వమే లేచి కొండంతా తిరిగి ఏవో ఆకూరలు ఏరి తెచ్చేది మంచి రుచిగా వండి పట్టెడుగు పైగానే తెచ్చి ఈ కొంచెం తిరుశామి అనేది ఒక్క నాడైనా నాగా లేదు నేను అప్పుడప్పుడు వెళ్లి కూర తరిగి వంటకు సహాయం చేసేవాణ్ణి నా మీద మంచి నమ్మకం అని సెలవిస్తూ భగవాన్ ఉత్సాహంతో ఆమె రోజు టౌన్ పోయి ఇంటింటా విచ్చమడిగి నూకలు బియ్యము పప్పు మొదలైనవి తెచ్చి ఓ బాలలో పెట్టి ఒక్కొక్క నాడు ఆ నూక పప్పు కలిపి గంజి కాచి ఆ కూరతో తెచ్చి సామీ సామి నిన్నొక పుణ్యవతీరవంత నూక ఇచ్చింది ఆ కాస్త గంజి కాచి తెచ్చాను సామి అనేది నాకేమీ తెలియదనే ఆమె ఊహ నేను ఆమె లేనప్పుడు ఆ మండపం తలుపులు తెరిచి దానలో చూస్తే మూటలు మూటలుగా సరుకుండేది అయితే నా మీద మహానమ్మకం ఆ మండపంలోకి మరెవరిని రాణించేది కాదు నాకే ఆ స్వాతంత్రం స్వాతంత్ర్యం ఒక్కొక్కనాడు ఏ ఆకు దొరక్కపోతే విచారంతో కూర్చుండేది నేనప్పుడు అక్కడున్న చింత చెట్టెక్కి చిగురు కోసి ఇచ్చేవాణ్ణి ఎట్లాగైతే ఏమి నాకు కూర తానేది తినేది కాదు స్వామికి ఆ కూర ఈ కూర అంటూ ఏమేమో కూర తెచ్చేది మహాభక్తి శ్రద్ధాను ఎనిమిదేండ్ల వయస్సై కూడా కొండంతా తిరిగేది నేనక్కడికి పోక పూర్వం కూడా ఆమె ఒంటరిగా ఉండేది అని సెలవిచ్చారు ఆమెకేమీ భయం తోచేది కాదు కాబోల్ను అన్నాను భయం ఎక్కడా ఒక్కనాడు ఏమైందనుకున్నారు నేనెందుకో స్కందాశ్రమం వెళ్లి అక్కడే ఉండిపోయినా పళనిస్వామి తిరుపాక్షి గుహలోనే ఉన్నాడు అర్ధరాత్రి ఆమె ఉన్న చోట దొంగ చెరబడి ఏవో సద్దుతుంటే చూచి ఎవరువాడు అనేసరికి గొంతు మీద చెయ్యి పెట్టాడట ఆహా అన్నామల దొంగ దొంగ అని పెద్ద కేక పెట్టింది ఆ కేక స్కందాశ్రమంలో ఉన్న నా చెవిని పడి ఓయి వస్తున్నాను ఎవడు రావాడు అంటూ ఒక్క ఊదుటం పరిగెత్తాను విరూపాక్ష గుహ వద్దకు వచ్చి పళనిస్వామిని పిలిచి ఏమది అంటే కీరపాటి గుహ దగ్గర నుండి ఏదో కేక వినపట్టిది గాని స్మరణ చేసుకుంటోంది కాబోలు అనుకున్నానన్నాడు చూత గుహలోను జోటాస్వామి గుహలోను ఎవరెవరో ఉన్నారు గాని వారి చెవిని పడ్డదో లేదో వారెవ్వరూ లేదు అని చదివిచ్చారు భగవాను ఎవరి చెవిని పడాలో వారి చెవినే పడ్డది అరుణాచలుడే పలికాడన్నమాట అన్నాను భగవాన్ అవునన్నట్లు తలా ఆడిస్తూ వస్తూ ఉన్నా అన్న నా కేక దొంగ పారిపోయాడు మేమిద్దరం ఆమె వద్దకు వెళ్లి ఏమమ్మా ఏడమ్మా ఆ దొంగ అంతా ఉత్తదే అన్నవ్వా కాదు స్వామి వాడు వచ్చి సద్దుతుంటే ఎవర్రా అన్నాను అరవకు అని గొంతు పట్టుకుంటే అట్లా కేక పెట్టాను వస్తున్నానన్నది మీరే కాబోలు వాడది విని పారిపోయినాడు స్వామి అన్నదామె అక్కడ దీపమేది ఒక కొరువుకయ్య ముట్టించి చుట్టుపక్కల చూస్తే బాణ అటూ ఇటూ చిమ్మిన చిన్ని చిన్ని ముటలు ఉన్నవి అప్పుడు నిజమే అని అని సెలవిచ్చారు భగవాన్ ఆమె ఈశ్వర్ని ఎంత గట్టిగా నమ్మిందో అవి కారణ జన్మలు గాని సాధారణ జన్మలా అన్నాను భగవాన్ అని మౌనం వహించారు రావే ఈశ్వర కావవే వరద అన్న గజేంద్రుని మర అలవైకుంఠపురంబులో నగరిలో ఉన్న ఆ విష్ణువు చెవినే సోకిందిట ఆ విష్ణువు సిరికించక శంఖ చక్ర యుగముంచేదోయే సంధింపక పరిగెత్తాడట అట్లాగే ఆహా అన్నామలా అంటే ఓయ్ వస్తున్నా అని పరిగెత్తారట భగవాన్ చూచారా భక్తత్ర లేఖ సంఖ్య ఈ ఉదయం ఎనిమిదింటికి సమీప వర్తులలో ఒకరు భగవాన్ పూర్వం అరవంలో వ్రాసిన నోటు పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చారు అందులో వారికి కావలసిన పద్యాలేవో చూపి ఆ వెనుక మరికొన్ని పుటలు తిరగవేసి మరిన్ని పద్యాలు చూపి ఆ వెనుక వాటికి అర్థం చెబుతున్నారు భగవాన్ నాకది సరిగా వినపడక ఆత్రంతో చూచాను భగవాన్ అది గ్రహించి గంభీర స్వరంతో ఈ విధంగా సెలవిచ్చారు మునుపు ఒక పర్యాయం మురుగనారు విష్ణుపరమైన స్థుతిగా రెండు పద్యాలు వ్రాశారు ఒకటి కాయికం రెండవది వాచికం సారాంశం ఏమంటే ఒకటి స్వామి నీవు వరాహావతారమెత్తి మున్నీట మునిగి భూమండలమును లేవనెత్తి ప్రజలను పాలించావు ఆ భూమి మీద నివసించే ఒకనొక జీవినైన నేను ఉపకృతి నిన్నే గది విప్పించగలను లోకం ఏ కార్ణవమైనది దేవతలు వేడుకొన్నప్పుడు హంసరూపివై అవతరించి రెండు రెక్కలతో ఒక్కసారి విసరగా జలము ఎల్ల దిక్కులకు తొలగి భూమి బయటపడ్డది అట్టి నిన్ను ఏమని వినుతింపగలను ఇది తాత్పర్యం ఆ రెండూ వ్రాసి మూడవది భగవాన్ వ్రాయాలని పట్టుబట్టారు వ్రాయట తప్పింది కాదు అప్పుడు అరందాల వాళ్ళమరమండ్రెల్లాందోండ్రి అన్న పద్యం వ్రాశాను దాని ఏమంటే మూడు ఓ స్వామి నీవు భూభార హరణార్థమై కడపటిదైన కృష్ణావతారమెత్తి యదాయదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం ఇత్యాది గీతాప్రవచనాల వల్ల ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తుతానన్నావు ఇటువంటి నిన్ను నీ రూపాలను ఎన్నడానికి నేనెవడను ఎన్నడం అంటే లెక్క అని ఒక అర్థం తలపోతా అని ఒక అర్థం నేనెవడను అంటే నిన్ను విడిచి నేనెక్కడున్నాను అనిన్ని ఒక అర్థం ఇంకా ఎన్నెన్నో శ్లేషార్థాలున్నవి నేను వైష్ణవ పరంగా వ్రాసిన కారణం వారు పట్టుదలే కాయికం వాచికం వారు చెప్పి మానసికం భగవానే వ్రాయాలంటారు ఏం చేసేది అని సెలవిచ్చారు మానసికం వ్రాయడం భగవాను తప్ప మరెవరికీ సాధ్యం అన్నాను భగవాన్ ఎదురుగా కూర్చున్న ఓ చూచి అడుగో ఆ కృష్ణస్వామి అయ్యరు భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసి ఆ వ్రాతపతిలో ముఖచిత్రంగా చిత్రంగా కృష్ణుని బొమ్మ అంటించి తెచ్చి భగవాన్ దీని కింద ఏమైనా వ్రాయాలని పట్టుబట్టారు అప్పుడే పార్థన్ అన్న పాట వ్రాశాను అదే తరువాత పార్థసారథి రూపేణ శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యాి హరో దేవ కృపామూర్తి సపాతున అన్న శ్లోకంగా మార్చాను ఆ శ్లోకం భగవద్గీత రత్నమాలికలో ఉన్నది కదా నేను వైష్ణవ పరంగా వ్రాసినవి ఈ రెండే వల్ల వ్రాయవలసి వచ్చింది అని సెలవిచ్చారు అట్లాగా అని ఊరుకున్నాను భగవాన్ సోఫా పక్కన కూర్చున్న భక్తుల వైపు చూచి ఇదిగో హంస సముద్ర జలం రెక్కలతో ఈ కథ పరిపాడల్ అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడా అంత ప్రచారంలో లేదు గాని గరుడు చిమ్మాడన్న కథ మాత్రం చాలా మంది వ్రాశారు భారతంలో కూడా ఉండాలి అన్నారు ఆ కథ ఏమిటి అన్నారు ఒక భక్తులు ఓ పిచ్చుక తన గుడ్డును ముక్కున కరుచుకుని ఎగిరిపోతుంటే గుడ్డు జారి సముద్రంలో పడ్డది ఆ గుడ్డును బయటకు తీసి రక్షించాలని దాని పట్టుదల సముద్రంలో నీళ్లన్నీ బయట పోస్తానని విసుగు విరామం లేకుండా సముద్రంలో మునిగి ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం ముక్కుతో బయట పోయడం చేస్తున్నదట నారదుడు ఆ దారిన పోతూ ఈ పిచ్చుక చేసే పని చూచి విషయం అడిగి తెలుసుకుని వెళ్లి పిచ్చుక నీకిది సాధ్యమా అన్నాడట సాధ్యమా అసాధ్యమా అన్న చింత లేదు పట్టుదలతో ప్రయత్నిస్తాను పైన దైవం ఉన్నాడు అన్నదట పిచ్చుక నారదుడు ఆ శ్రద్ధకు ఆనందించి గరుడిని వద్దకు వెళ్లి కథ వివరించి ఏమో నీ జాతి పక్షి అంత శ్రద్ధతో పనిచేస్తుంటే నువ్వు ఊరికే ఉండడం ధర్మమా సహాయపడరాదు అన్నాడట గరుడుడు ఆ మాట విని పరుగు పరుగున వచ్చి రెండు రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా రెండు పాయలై చెదిరి గుడ్డు బయటపడ్డది పిచ్చుక ఆ గుడ్డును ముక్కున కరుచుకుని చక్కా ఆ విధంగా ఆత్మచింతన కలవారు సత్కార్యాచరణ పరులు ఈ పని పెద్దదే సహాయం లేదే మనకు సాధ్యమా అని జంకి విడువక శ్రద్ధతో పాటు పడితే దైవ సహాయం దానంతట అది వస్తుంది పిచ్చుక ముక్కుతో పీల్చి బయటపడిపోస్తేనా సముద్ర జలం తరిగేది కాదు అయితేనేమి శ్రద్ధ పట్టుదల ఉండి పనిచేసింది ఎవరైనా అదే విధంగా యత్నిస్తే ఎప్పుడో ఫలితం కలుగకపోదు అన్నిటికీ శ్రద్ధ ప్రధాన వస్తువు సత్కార్యాచరణ పరుళ్లు శ్రద్ధ కలిగి పనిచేస్తే గరుడు సహాయపడినట్లే దైవ సహాయం ఒక్కసారిగా వస్తుంది వచ్చే వరకు నిరాశ చెందక పట్టుదలతో పనిచేయాలి అని బోధించి విరమించారు భగవాన్ భగవాన్ సెలవిచ్చిన ఈ కథ వినగానే విస్మయం కలిగి లేఖారచనకు కలిగే అంతరాయాలన్నీ లక్ష్య ఆ పిచ్చుకవలనే శ్రద్దతో పట్టు విడవక పనిచేస్తే గరుడిని సహాయం వలనే దైవ సహాయం ఏదో విధంగా ఎప్పటికైనా రాకపోదని ఈ కథారూపంగా భగవాన్ నాకు బోధించారు కాబోలని అనుకున్నాను ఎంతో ధైర్యం వచ్చింది లేఖ సంఖ్య నూట తొంభై తొమ్మిది ఆత్మబోధ అనువాదం ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంస్కృతంలో కొంతవరకు పాండిత్యం శంకర్లు వ్రాసిన ఆత్మబోధ శ్లోకాలకు అనువాదంగా అరవంలో పద్యాలు వ్రాసి ప్రకటించారట ఆ పుస్తకాలు రెండు ఈ నెల పద్మూడవ తేదీన పోస్టులో ఇక్కడికి వచ్చినవి భగవాన్ వాటిని ఊరికే అటూ ఇటూ తిప్పిచూచి వెంటనే లైబ్రరీకి ఇచ్చివేశారు కానీ లోపల ఏదో ప్రేరణ కలుగుతున్నట్లు శ్రీవారి ముఖం ఉత్సాహపూరితం కాజొచ్చింది శంకర్లు వ్రాసిన ఆత్మబోధ నాగరలిపితో ఉన్న పుస్తకం లైబ్రరీ నుండి తెప్పించి అప్పుడప్పుడు చూస్తూ వచ్చారు రెండు రోజులు ఆ విధంగా చూచి తమంతట తామే పెన్సిలు కాగితము తీసి వ్రాస్తూ ఉంటే ఏమిటా ఆ వ్రాసేది అనుకున్నాను పదహారవ తేదీ నాటికి మొదటి రెండు శ్లోకాలు అరవంలో వెండ్బా పద్యాలుగా అనువదించి మాకు చూపించారు ఇదే విధంగా ఒక్కొక్కటి అనువదిస్తే బాగుండును అని అంతా అన్నాం ఎందుకు ఎందుకు అంటూ రెండు రోజుల్లో మరికొన్ని వ్రాసి చూపి మనమెందుకు వ్రాయాలని ఉపేక్షిస్తే ఒకటి వెంట ఒకటిగా ఎదురుగా వచ్చి నిలుస్తున్నవే ఏం చేసేది అన్నారు భగవాన్ వచ్చిందల్లా వ్రాస్తూ ఉంటే ఒక నెలకైనా పూర్తి అవుతుంది మంచిదే గదా అన్నాను ఎందరో వ్రాశారు మనమెందుకు అన్నారు భగవాన్ అవన్నీ భగవాన్ వ్రాసినట్లుంటవా అన్నాను పంతొమ్మిదవ తేదీ నాటికి మరికొన్ని వ్రాసి పిల్లలకు చెప్పేవిగా ఉన్నదే ఎందుకని చూస్తే విడవడం లేదు అని సెలవిచ్చారు భగవాన్ మేమంతా పిల్లలం కాదు అన్నాను ఇరవైవ తేదీన వ్యాస పూర్ణిమ ఆనాటికి పదమూడు పద్యాలు అయినవి వెంకటరత్నాన్ని చూచి ఇదిక విడవదోయ్ పుస్తకం గుట్టు అంటూ మంగళ శ్లోకంగా ఆత్మా విన్లాచాన్ వాచంకరన్ అనే పద్యం వ్రాసారు భగవాన్ తాత్పర్యం ఏమంటే ఆత్మబోధను రచించిన ఆచార్య శంకరులు ఆత్మ కన్నా అన్యుడగునా ఆత్మయే నా హృదియం నుండి ఇప్పుడు ద్రవిడమున చెప్పినది అన వారు కాక వేరెవ్వరూ ఇరవై ఏడవ తేదీ నాటికి అరవై శ్లోకాలు వెండా పద్యాలుగా వ్రాసి ముగించి నలభై ఏళ్ల మొదటి సామానుగా ఏర్పడ్డదన్నానే ఆ చిన్న మలయాళపు నోటు బుక్కులో ఉన్నదది అనువిధించాలని అప్పుడు తోచలేదు అన్నారు భగవాన్ దేనికైనా కాలం రావద్దు అన్నారు ఒక భక్తులు అవునవును ఇప్పుడిది ఒకటి వ్రాయగానే ఇంకొకటి తోస్తూ వచ్చింది ముందెప్పుడో చదివినట్లు తోస్తున్నదే ఇదేమీ లోగడ ఎవరైనా వ్రాసి ఉండలేదు కదా అని నవ్వుతూ అడిగారు భగవాన్ వెంబాగా ఎవరూ వ్రాయలేదు భగవానుకు ఒకటి వెంట ఒకటి తోచడంలో ఆశ్చర్యమేమి ప్రతి కల్పంలోనూ వేదాలు బ్రహ్మకు ఎదుట నిలిచినట్లు తోస్తవని కదా సిద్ధాంతం ఇది అంతే అన్నారు మురుగనాథ్ ఆ వేదాలు అనాదులంటారు నిజమే అని భగవాన్ సెలవిస్తే ఆత్మవిద్య మాత్రం అనాది కాదా ఏమి భగవాన్ దృష్టికి అదీ తోపకమే అన్నారు ము భగవాన్ నవ్వుతూ అది సరేనండి దానికేమి గాని జయదేవుని కథలో ఎవరైనా వచ్చి నేనే వ్రాసానను జగడం పెడతారో ఏమో అన్నారు ఆ కథ ఏమో భగవాన్ సెలవీయాలి అన్నారు ఒక భక్తులు భగవాన్ ఉత్సాహంతో జయదేవుడి ఈ కథ పాండురంగ భక్త విజయంలో ఉన్నది వారు గీతగోవిందం వ్రాసిన వెనుక భాగవతమును దేవ భాషలోనే భాగవతం వ్రాశానని క్రౌంచరాజు విని అది చదివి వినిపించండి ప్రార్థిస్తే వారు ఆ రాజాస్థానంలో చదవడానికి ఆరంభించారు వారి అద్భుత రచన ప్రవచనం విన్న శ్రోతలు దశ దిశల వారి కీర్తిని ప్రకటించడం వల్ల జనులు గుంపులు గుంపులుగా వచ్చి కులకాంకిత శరీరులై వినసాగారు వారందరికీ భక్తి పరవశతతో వినిపిస్తూ ఉన్న ఆ జయదేవుని ప్రవచనం వినాలని పూరి జగన్నాథ స్వామికి కుతూహలం కలిగింది బ్రాహ్మణ వేషంతో బయలుదేరారు ఒక దినం ప్రవచనం జరుగుతూ ఉండగా ధూర్త బ్రాహ్మణుడొకడు సభలో ప్రవేశించి రాజుకు జయము జయము అని స్వస్తి చెప్పి అయ్యా నేను గోకుల బృందావనవాసిని సకల విద్యలలో ఆరితేరిన పండితుణ్ణి నాతో వాదించగలవారు ఈ లోకంలో లేనందువల్ల నోటి దురద తీరక అలమటిస్తూ దేశమంతా తిరిగి తిరిగి వేసక నీ ఆస్థానంలో జయదేవుడు ఉన్నాడని విని ఇక్కడికి వచ్చాను అతడేడీనాయనా అన్నాడు సభ్యులు జయదేవుని చూపితే చూచి ఎకసక్కంగా ఓహోహో నీవేనా జయదేవుడవు సరిసరి ఏది చూద్దా నీవు పరిశ్రమించిన శాస్త్రాదులలో ఏదైనా ఒక విషయం తీసుకుని వాదించు అని చెప్పి పరకాయించి చూచి ఆ చేతిలో ఉన్నది ఏమిటో అంటూ అమాంతం పుస్తకం లాక్కొని ఓహో భాగవతమా పౌరాణికుడవు కాబోలు ఇది ఎవరయ్యా రాసింది అన్నాడు దూకుడుగా జయదేవులు భయభక్తులతో అయ్యా వాదించేందుకు నేను పండితుణ్ణి కాదు మీ బోటి పెద్దల చేత అనుగ్రహింపబడిన వాడనే ఈ భాగవతం నేనే వ్రాశానని చెప్పుకోవడానికి వాక్కు రాకున్నా సత్యం చెప్పకుంటే దోషినవుతానని కర్తృత్వం నాదే అని ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆ ధూర్త బ్రాహ్మణుడు అద్దిరిపడి ఏమేమి ఈ శ్లోకాలు నువ్వు వ్రాసినవే అయితే నేనెట్లా నేర్చుకున్నానో చెప్పు అంటూ పుస్తకం విప్పకుండానే ఒక్కొక్క ఘట్టం గడగడ వల్లిచాడు రాజు సభ్యులు స్తంభించిపోయారు జయదేవులు శ్రీ జగన్నాథ స్వామియే ఈ రూపమున తన్ను అనుగ్రహించడానికి వచ్చాడని గ్రహించి స్వామీ జగన్నాథ నీ నిజరూపం చూపు అని శంఖచక్ర గాధ్యాయుడు సమేతమైన శ్రీ విష్ణు స్వరూపాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేశాడు జగన్నాథుడు ఆనందించి జయదేవుడు ఏ ఏ విధంగా వర్ణించాడో ఆయా విధంగా అవయవాలను మారుస్తూ రాజుకు సభ్యలకు తన నిజరూపం చూపి జయదేవుని ఆశీర్వదించి అదే విధంగా ఎవరన్నా వచ్చి ఈ ఆత్మబోధ నేనే రాశానని జగడం పడతారేమో అన్నారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందలు బోధ ఇరవై తొమ్మిది ఈ ఉదయం తొమ్మిది ముప్పావుకు భగవాన్ లేచి బయటికి వెడుతుంటే మార్గంలో శ్రీవారి శరీరం కొంచెం తూలింది భగవాన్ సమ్మతించరని సేవకులు పట్టుకునేందుకు జంకారు చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు పక్కనే నడుస్తూ భగవాన్ని పట్టుకోపోయినారు వద్దని వారిని వారించి మీరంతా పట్టుకోవాలని వచ్చి పడదోస్తారు చాలు మీ పట్టుకోవడాలు మీరు పడకుండా చూసుకోండి అని చల్లగా అదిలించారు భగవాన్ ఈ మాటలలో ఎంతో విశేషార్థం ఉన్నది భగవాన్ సాధారణంగా మాట్లాడినట్లే ఉన్న ఆ మాటలలో యథార్థం స్ఫురిస్తూ ఉండడం వల్ల అప్పుడే నోటు చేసుకున్నాను ఇంతనూ బయటికి వెళ్లి యథాస్థానంలో కూర్చున్నారు భగవాన్ అంతకు ముందే ఒక యువకుడు దడబిడలుగా వచ్చి కూర్చుని ప్రయత్నించి ప్రయత్నించి స్వామి నా మనసులో ఒక ప్రశ్న ఉన్నది ఆ ప్రశ్నేమో మీరు చెప్పగలరా నన్ను అడగమంటారా అన్నాడు ఓహో అదా సంగతి అంత సామర్థ్యం నాకు లేదు బాబు మీరు తెలిసిన వారు గనక పరేంగిత జ్ఞానం ఉన్నది ఆ శక్తి ఎట్లా కలుగుతుందండి అన్నారు భగవాన్ ఆ యువకుడు అంత మాత్రం తెలియకుంటే తమ అని ధిక్కరించి మాట్లాడబోతూ ఉంటే పక్కనున్న వారు వారిస్తున్నారు ఆ సందతి విని కూర్చున్నాను భగవాన్ చూచి ఇదిగో వీరు నా మనస్సులో ఉన్న ప్రశ్న మీరు చెప్పగలరా నన్నే అడగమంటారా అని అంటున్నారు ఇంతవరకు ఇట్లా అడిగిన వారెవ్వరూ లేరు పాపం నన్ను పరీక్షిస్తున్నారన్నమాట మనుష్యుల సంగతి వస్తూనే తెలుస్తుంది ఎందుకు వచ్చింది ఆ కూర్చునే వాళ్ళకమే చెబుతుంది నన్ను పరీక్షించే బదులు ఈ అడిగేవాడెవడని తమ్ము తాము పరీక్షించుకుంటే ఎంతో మేలు కదా అని సెలవిచ్చారు ఆ యువకుని పక్కనే కూర్చున్న మరొకరు అందుకుని స్వామి తానెవరిని విచారించి తెలుసుకోవడమే ఈ జీవిత పరమావధి అని కదా తాము సెలవిస్తారు ఆ తన్ను తాను తెలుసుకునేందుకు నామపం మంచిదేనా దానివల్ల ఆ పరవావధిని చేరగలమా అన్నారు ఆహా మంచిదే అదే క్రమంగా ఆ పరవావధిని చేరుస్తుంది పైదంతా పోగొట్టేందుకే నామజపం పైదంతా పోతే నామే ఉంటుంది ఆ ఉండేదేదో అదే ఆత్మ అదే దైవం అదే పరమావధి జపం అంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నామన్నమాట ఇష్టమైనది ఏదో ఒక పేరు అని సెలవిచ్చారు భగవాన్ ఆ విధంగా ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తే అంటే జపిస్తే ఈశ్వరుడు ఆ ఇష్ట దేవతా రూపం ధరించి వస్తాడా అన్నాడు ఆ భక్తుడు ఓ ఏ విధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు రాగాన్ని ఏవేవో కావాలని వీరడుగుతారు అడిగిని విచ్చి ఇక్కడే ఉండున్నాయన అని వారు వీరి పని ఇంటే ఇక్కడే ఉండిపోతారు అన్నారు భగవాన్ మేము భగవాను ఐహికమైన ఫలములు ఏమైనా అడిగితే అంతే చేస్తారు కాబోలును అన్నాను భగవాన్ అది విని వినట్లుండి మాట తప్పిస్తూ అందుకే వారికి అంటే భగవంతుడికి రావాలంటే భయం వచ్చారా నీవు రిటైర్ అయి నీకున్న శక్తులన్నీ నాకిచ్చేయండి అని అంటారు పైగా ఉన్నదంతా తనకే తప్ప మరెవరికి ఇవ్వరాదని కూడా అంటారు అదే వారికి భయం అందుకే రావడానికి ఆలస్యం చేస్తారు అని సెలవిచ్చారు చొరవగల భక్తులు ఒకరుండి మహాత్ముల విషయం కూడా అంతేనా అన్నారు సందేహమేమి కొంచెం చొరవ మనపై అధికారం చెలాయించడానికి ఆరంభిస్తారు తాము చెప్పినట్లే వినాలంటారు తాము తప్ప మరెవ్వరూ దగ్గరకు రారాదనన్నీ అంటారు ఒక్కట అంటూ నవ్వారు భగవాన్ మహాత్ములు అందర్ని సమానంగా చూస్తారని అంటారు కదా కొందర్ని లాలించి పిలుస్తారు కొందరికి అడిగితే బదులు చెప్తారు కొందర్ని గదమాయిస్తారు కొందరిని ఉపేక్షిస్తారు ఎందువల్ల అన్నారు ఆ భక్తులు అవునండి తండ్రికి బిడ్డలందరూ సమానమే అంతా బాగుండాలనే ఉంటుంది అందువల్ల వారి వారి అర్హతను అనుసరించి నిగ్రహానుగ్రహములు చూపి శిక్షణను ఇస్తారు సాధువులుగా ఉండే బిడ్డలు అడగడానికి జంకి భయభక్తులతో ఒదికి దూరంగా ఉంటారు వాళ్లను లాలించి పిలిచి బెల్లం పెట్టాలి గడుసు అడిగితే ఇస్తారు దుడుకు వారు పైకి ఎగబాగితే గదమాయించి త్వరగా ఇవ్వకుండా కూర్చోబెట్టవలసి వస్తుంది మూడులకు రుచి తెలియదు గనక వారిని ఉపేక్షించి విడవలసి వస్తుంది అదేవిధంగా మహాత్ములున్ను తమ్ము ఆశ్రయించిన వారికి వారి వారి అర్హతను బట్టి నిగ్రహానుగ్రహములు చూపవలసి వస్తుంది అని సెలవిచ్చారు భగవాన్